చూడం ప్రభానికి లెక్కలేని ఉన్నాం ప్రభా ఎక్కడైతే దేవుని కొడుకున్నాం ప్రభా మీ దిగాండి ప్రభావం ఈ వాటిలోకి వెళ్తున్నాం ప్రభా మీరు మాలో ఊళ్ళి మాట్లాడండి ప్రభావంలో ఎక్కడైతే సతన తీసివండి ప్రభావిలో సతనార్ స్వామి నా పేరు ప్రసాద్ నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నా నా వయసు పదమూడు సంవత్సరాలు మా ఊరు అజిజి రసంగి మొదటి నుంచి నీవు దేవుని మందిరంకు పోవనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకును బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట చేష్టము అంటే చిన్న బుద్ధిహీనులు అంటే బుద్ధి లేని మనుషులు బలు అర్పించుట ఒకప్పుడు పాత నిబంధ గ్రంథంలో ఉండే కానీ ఇప్పుడు లేదు కొత్త నిర్బంధ గ్రంథంలో లేదు ఓన్లీ మనం దేవునికి ప్రార్థన చేయాలి అంటే బలి అర్పిస్తుండే అయితే బుద్ధిహీనులు అర్పించినట్లుగా భలే అర్పించుట కంటే సమీపించి ఆలకించటమే చేస్తాము వారు తెలియక దుర్మార్గపు పనులు చేయుచున్నారు చేయుడు నీవు దేవుని సన్నిధిని ఆలోచనలుగా పలుకుటకు నీ హృదయమును చూరపడనియక నీ నోటు కాచుకుము అంటే అవయవాలలో నేలక చిన్న అవయవం కానీ దీంతో పెద్ద పెద్ద గొడవలు అయితే దీన్ని మనం కాచుకుంటే ఇక్కడ ఏం కాదు సమాధానంగా ఉన్నా అందుకే దేవుడు నీ నోరును కాచుకు అంటు నీవు మందిరముకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకును అంటే నీ నాలుకను గట్టిగా మూచుకొను అంటుంది నాలక చిన్నది కానీ దీంతో పెద్ద పెద్ద గొడవలు అయితాయి కాబట్టి దేవుడు నోరుని గట్టి జాగ్రత్తగా చూచుకోనమాట త్వరపడనియక నీ నోటు కాచుకోము దేవుడు ఆకాశ నీవు భూమి మీద ఉన్నావు కావునా నీ మాటలు కొద్దిగా ఉండవలని విస్తారమైన పనిపాటలు స్వప్నముటకు పేకు మాటలు పలు పలుకువాడు బుద్ధినుడవు దేవుని మొక్కబడి చేసుకునే దానిని చెల్లించుటకు ఆలస్యం చెయ్యకు ఏదైతే దేవు దేవు చెల్లిస్తాం అని ముక్తమో దాన్ని మనం చెల్లించాలి ఆలస్యం చెయ్యద్దు దాన్ని చెల్లించడం ఆలస్యం చేయకుము బుద్ధిహీనులేందు ఆయన కష్టము లేదు నీవు మొక్కుకొని దాన్ని చెల్లించము నీవు మొక్కుకొని చెల్లించ చెల్లింప కుండు కంటే మొక్కుకొని మొక్కుకొన్న కుండుటే మేలు అంటే దేవుడు అన్నట్టు జనులు దేవుడు కారం చేయకపోతేనే కారం చేయని రాలనికొస్తారు చేసినాక తర్వాత దేవునికి చెల్లిస్తానరు కానీ చెల్లియాలి దేవుడు దేవుడు అంటున్నా అంటే అదే మొక్కుకుండా ఉండుటే మేలు అని అంటున్నాడు ముక్కున్న చేసుకునే దాన్ని చెల్లించుటయే మేలు ప్రసంగులనే పదో వచ్చింది ఐదో అధ్యాయము పదో వచ్చింది ద్రవ్యము అపేక్షించు వాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు ధన సమృద్ధిని అపేక్షించు వాడు దాని చేత తృప్తి నొందడు ఇది వ్యర్థమే దాని తృప్తి నొందిన దానితో తృప్తి ధన సమృద్ధితోటి అపేక్షించిన వాడు దానితో తృప్తి నొందడు ఇది వ్యర్థమే ఆస్తి ఎక్కువ అయినాడలా దాన్ని నువ్వు ఎక్కువ అగుదురు కనులార చూచూటే గాని ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి కనులారూచుటే గానీ ఆస్తి వలన ప్రయోజనం ఎందుకంటే పోరాడదా ప్రయోజనమేమి కష్ట జీవులు కొద్దిగా తిను ఎక్కువగా తినును సుఖ నిద్రను అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు అంటే అదే కష్టపడతారు అదే పల్లెటూరు కొద్దిగా తినను అంటే బీదలు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖ నిద్రు కానీ ఐశ్వర్యవంతుని కంటే నిద్రపట్టదు అంటే వానికి అంతా నాకు వాణికంట ఎక్కువని నిద్ర సూర్యుని క్రింద మనసును ఆయుష్కరమైనది ఒకటి జరుగుట నేను చూచి అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకు తనకు నాశనము తెప్పించుకును ఈ రోజు నాశనము తెప్పించుకు అయితే ఆస్తి దుర్ దృష్టములా నశించిపోవును అతడు పుత్రులు గలవాడైనా అతని చేతిలో ఏమీ లేకపోవును వాడు ఏ తల్లి గర్భము నుండి ఆ ప్రకారమే తాను వచ్చినట్లే దిగంబర్గా మరలాపోవును దిగంబర్ పోవును తాను ప్రాయసపడి చేసుకున్న దాని ఏదైనా చేత పట్టుకొని పోడు అంటే మనం గాలికి ప్రాయసడతామంటా చేత పట్టుకొని పోము చేత పట్టుకుని పోడు అతడు వచ్చిన ప్రకారము గాని పోవును గాలికి ప్రాయసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి గాలికి సంపాదిస్తున్నాడు కానీ దేవుని వాత్యం మాత్రం మన హృదయంలో దాచుకుంటే ఇంతనైనా సైతం తోటి పోరాడగల కానీ ఆస్తి గాలికి చూచుటేనే కాని దానితోటి ఏం చేయలేదు అదే సామెత సామెతలు ఇరవై ఎనిమిది నుంచి ఎవరు ఎవరు తర్మకుండానే దుష్టుడు పారిపోవు ఎట్లా పారిపోయాడు మన హృదయలే దేవుడు ఉంటాడు కాబట్టి ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవును నీతి మంతులు సింహం వలె ధైర్యంగా నీతి మంతులు ఎట్లుంటారంట అంటే నేను ఏ తప్పు చేయలేము కాబట్టి సింహం వలె ఉంటారు దేశస్తులు దోషము వలన బీదలు బాధించు దరిద్రుడు అంటే ఎవరైతే ధర్మశాస్త్రం అనుసరించారో దేని తోటనైనా పోరాడగలరు దేవుని దగ్గరికి పోగలరు అంటే మన ఆత్మ దేవుని దగ్గరకు పోగలదు ధర్మశాస్త్రం అనుసరించిన వాడు దుష్టులు న్యాయ గ్రహింపరుశ్రయించి ఎవరైతే దేవునిస్తారో వాళ్ళంత్రహించదు వంచ కూడా ధనము సంపాదించడం కంటే యథార్థముగా ప్రవర్తించరిద్రుడు వాసి ఉపదేశము అంగీకరించు కుమారుడు ఎవరైతే దేవుని ఉపదేశములవాడు తుంటారు తన తండ్రికి అపకీర్తి తెచ్చు వడ్డీ చేత దుర్లాభం చేతను ఆస్తి పెంచుకున్నవాడు దరిద్రులు కరెంట్ కొరకు దాన్ని కూడబెట్టు ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాణి ప్రార్థన హేయం మతయలుంది ఈ ప్రజలు చెవులార విని కణలార చూచి హృదయము త్రిప్పున్నది వాళ్ళ హృదయము క్రొవ్యున్నదంట అంటే వాళ్ళ చెవులు మందంగా లేవు ప్రార్థన హేయము యథార్థమంతులు దుర్మార్గమందు చెప్పించు వాడు తాను త్రవ్వుకున్న గోతిలో తానే పడును ఎవరైతే త్రవ్వుకుడరో తాను త్రవ్వుకున్న గోతిలో తానే పడును మేలైన దానిని స్వాతంత్రించుకొందు ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకముగల దరిద్రుడు వాణిని పరిశోధించును నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణు కారణము దృష్టిలో గొప్పవారగనప్పుడు జనులు దాగిందురు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్దిల్లడు ఎవరైతే తప్పును దాచిపెడతాడో వాడంటా వరది వెళ్ళడు వర్దిల్లడు తప్పులను ఒప్పుకొని వదిలేసినవాడు వర్దిల్ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును నిత్యము భయం భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు నీ హృదయము కఠిన పరుచుకున్నవాడు కీడులో పడును సింహములాడు ఎలుగు వంటియు దరి ప్రాణము తీసి దోషము కత్తుకున్నవాడు గోతికి పరిగెత్తు చున్నాడు ఎవరు అటు వాణిని ఆపకూడదు యథార్థముగా ప్రవర్తించి వాడు రక్షింపబడును ఎవరైతే దేవుని దగ్గర యథార్థంగా ప్రవర్తిస్తాడో వాడు దేవుని నామడికైనా రక్షింపబడుతు రక్షింపబడును మూర్ఖ ప్రవర్తన ప్రవర్తన గలవాడో హఠాత్తుగా పడిపోవును తన పులము సేద్యము చేసుకుని వానికి కడుపుని నిం నిండా అన్నము దొరుకును ఎవరైతే తన పులము అంటే మన హృదయాన్ని ఎవరైతే పరిశుభ్రంగా వేసుకుంటాడో అని కంటే దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉండు వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికం ఇంతింత కాదు నమ్మకమైన దీవెనులు మెండుగా కలుగును ధనవంతుడు గుటకు పక్షిపాతము చూపుట మంచిది కాదు అంటే రొట్టెముక్క కొరకు ఒకడు దోషము చేయును చెడు దృష్టి గలవాడు ఆసి సంపాదింప ఆతృపడడు తనకు దరిద్ర దరిద్రతో వచ్చినని వానికి తెలియదు నాలుకతో ఇచ్చుకములాడు వానికంటే నరులు గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును నాలుక తోటి తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అధిగ్రోహము కాదును కొనువాడు నశింపయునికి నమ్మకంచువాడు వర్ధిల్లును ఎవరైతే దేవుడు నాకు కారం చేశారని నమ్మకముంటారో వాళ్ళంటే వర్ధిల్లు చిన్న వాక్యం దేవుడు